జా్రపత ఆన శ్రున్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్య అస్మాచార్యపర్య వందే గురు పరంపరా పొర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి ఓ దృప్తాళాకిర్హానూచాన గార్గ్య ఆస సహో అజాశత్రు కాశ్యం బ్రహ్మతే బ్రవాణీ సహోవాచాశ్రు సహస్రేత్యాచి దద్ జనకో జనకై జనావంతీతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది స్మృతి ఈ వాక్యంలో ఈ గాథలో ఓకే ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు బాగా వచ్చిందండి శ్రద్ధావాన్ లభతేనో ఈ టైంకి ఒక ఇవి గాకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది చ స్మృతి ఒక స్మృతి వాక్యం అంటే గీతావాక్యాన్ని కూడా కొట్ చేశారు అంటే ఈ అంటే కథ ఆఖ్యాయిక అంటే గాథ గాథ యొక్క ప్రయోజనాన్ని చెప్తూ అంటే గాథ రూపంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నదానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు చెప్పారా ముందు పూర్వపక్ష సిద్ధాంత రూపంగా ప్రతిపాదించటం ఇంకా ఏవో ఆచార విధి కోసం ఇంకా చెప్పి ఫైనల్గా శ్రద్ధ అనేది ఈ జ్ఞానాన్ని పొందటంలో చాలా ప్రముఖమైన సాధనము శ్రద్ధ లేకుంటే ఈ జ్ఞానము లభించటం దుర్లభము కష్టము అనే విషయాన్ని ప్రతిపాదించటం కోసం ఇది ఆఖ్యాయిక ఉపకరిస్తుంది రండి అక్కడ ఏమైనా అవకాశం ఉందమో చూడండి అని కూడా ఆఖ్యాయిక యొక్క ప్రయోజనము శ్రద్ధను నిరూపించుట శ్రద్ధ యొక్క మహాత్మ్యాన్ని నిరూపించుట ఆఖ్యాయికకు ఒక ప్రధానమైన ప్రయోజనము ఉదాహరణకి దానికి శృతి వాక్యము చెప్తో శృతి అయింది ఎలాగనో స్మృతి వాక్యం శ్రద్ధావాన్ లభక జ్ఞానం తత్పర సంయతేంద్రియ అనే స్మృతి వాక్యాన్ని కూడా ఉటంకించినారు శ్రద్ధ ఉండాలండి ఏ పనికైనా శ్రద్ధ ఉండాలి విశ్వాసం కాదు విశ్వాసం తేలిక శ్రద్ధ కష్టం విశ్వాసం అంటే ఏముంది మీకు మీరు అనుసరిస్తూ పోవడమే మీకు పూచి ఏమీ ఉండదు ఇప్పుడు దారిలో సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనే పూచి మీకేమీ ఉండదు ఇప్పుడు టూరిజం ఉందనుకోండి టూరిజం ఏ బేసిస్ మీద నడుస్తుందంటే మీకేమీ పూచీ ఉండదు కష్టం అంతా ఆయన పడతాడు బస్సు ఏర్పాటు చేసుకుంటాడు డ్రైవర్ని ఏర్పాటు చేసుకుంటాడు దాంట్లో పెట్రోల్ చూసుకుంటాడు టైర్లలో గాలి ఉందరూ చూసుకుంటాడు మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కూడా మీకు ఆయనే ఏర్పాటు చేస్తాడు మిమ్మల్ని అలా ఆ బస్సులో కూర్చోవడం సరైన దారిలో వెళ్తుందా లేదా కూడా మీకు పూచీ లేదు మిమ్మల్ని అలా తీసుకెళ్ళి ఆ తాజ్మహల్ దగ్గర నిలబెట్టేస్తే మీరు తాజ్మహల్ చూసేయటమేంటి మీరు చేయాల్సింది సాక్షాత్కారం తప్ప మిగతా కష్టం అతను పడతాడు దానికి మీరు డబ్బులు ఇచ్చేస్తారు సేమ్ ఫిలాసఫీ మీకు లో బాగా వేగంగా నడిచి ముందుకు సాగిపోతూ ఉంటుంది సేమ్ ఫిలాసఫీ అంచేతనే విశ్వాసము తేలిక శ్రద్ధ కష్టం విశ్వాసంలో మీరు అంధపరంపరా న్యాయంగా అనుసరించుకుంటూ పోవడమే మీ తరఫు నుంచి మీరు బుద్ధిని పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఏ దేనిని పరీక్షించుకునే అవసరం మీకేమీ ఉండదు అదంతా ఎవరిలో చేస్తారు మీరు వెనకాల వెళ్తూ ఉండడం మీ తరఫున ఆయన పరీక్ష బాగా చేస్తాడు కనుక ఆయనకి ఏదో కొంత ఫీజు మీరు చెల్లిస్తారు ఇప్పుడు ట్యాక్స్ ఫారం ఉందనుకోండి అది మీరే ఫిలప్ చేయాలంటే చక్కగా స్టడీ చేయాల్సి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఊరికే అక్కడ వాడు అంతా అతను ఫిలప్ చేసుకుంటాడు మీరు అక్కడ ఇంటూ మార్కులు పెట్టారు చూడండి రెండో మూడో అక్కడ సంతకం పెట్టేసి ఇచ్చేసేస్తారు ఫీజు మాత్రం పే చేయాల్సి ఉంటుంది అలాగే దేవుడి దగ్గర వచ్చేప్పుడు కూడా మీరు మమా అనుకుంటే సర్ప ముక్కోసారి పట్టుకోవడం ఆజమనం చేయడం ఒకటి నెంబర్ వన్ మూడు సంతకాలు పెట్టినట్టు ఆచమనం చేయడం ముక్కు పట్టుకోవడం మమా అనుకోవడం అయిపోయిందండి మీ కూర్చి అయిపోయింది మిగిలిందంతా వాడు ఆయన చూస్తుంటారు ఆయనకి ఫీజు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అది ముందే ఫిక్స్ చేసుకుంటారు కూడా కాబట్టి ఇది విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం to follow another person telika people do that whereas shraddhanta adigalane shraddhanta shastra em cheppindi lakapothe adhyarju cheppina danningi ayina venakala ala poto undadam galadu manam daanni artham chesukoni mana jeevithallo daanni verify chesukovali verifying annadi mee meedhi untundi aa badhyata mee meedhi untundi ఇది ఎలాగంటే ఒక ఐటెం కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఆన్ చేసుకుని ఆపరేషన్ మీరే చేసుకోవాలి వాడెవడో వచ్చి చేస్తాడని కాదు అప్పుడు మీరు ఆ మాన్యువల్ అంతా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి సో లేకపోతే నా సెల్ ఫోన్ వాడకంలాగా ఉంటుంది నా సెల్ ఫోన్లో అది ఏమిటి చేయాలో నాకు అర్థం కాదు దాట్ని రిసీవ్ చే అది ఏదో ఈ ఫ్లాష్ చేసుకుండి ఐఎమ్ ఎట్ ఎస్ హౌ టు హ్యాండిల్ దిస్ Emergency calls only and so on. Me. I mean, my own cell phone, it doesn't access, it give you access to me. Now what should I do with it? So, uh, so I am at a loss. Why did Allah get out of it? There was a manual. There was a manual. A manual, this is, page after page. Some crucial points highlight. I have to operate all of them, and I have to reference all of them. అంత శ్రద్ధ పెడితే అది అర్థం జస్టే నవిడే సెల్ఫోన్స్లో ఉన్న ఆప్షన్స్ ఈ రెగ్యులర్గా సెల్ ఫోన్ యూస్ చేసేవాళ్ళకు కూడా తెలియవు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో కంప్యూటర్ అయితే చెప్పనే అక్కర్లేదు దాంట్లో ఉన్న ఆప్షన్స్ మనకి అసలు ఏమీ తెలియదు కంప్యూటర్ని టైప్ మెషిన్ వాడినట్టు వాడతాం మనం దాంట్లో దాంట్లో నార్మస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆడ సో శ్రద్ధ పెట్టకపోవడం మూలంగా మనకు తెలియకుండా అయిపోతుంది దాని విలువ శ్రద్ధ పెట్టాలి ఇంకొకటికి అప్పచెప్పేసి నేను అలాగా విశ్రాంతిగా కూర్చుంటానంటే కుదరం ఎనీవే విశ్వాసము వేరు శ్రద్ధ వేరు శ్రద్ధ అంటే దాని పూచి అంతా మన మీద ఉంటుంది మన బాధ్యత ఉంటుంది ఇంకొకళ్ళకి అప్పచెప్పేది ఏమీ ఉండదు అలాంటి సందర్భంలో మటుకే జ్ఞానం అనేది మానవుడు పొందగలుగుతాడు ఎర్నస్ట్నెస్ అంటారు ఇంగ్లీష్లో శ్రద్ధకి ఎర్నస్ట్నెస్ అది ఏమైనా సరే నేను పట్టుకోవాలి అనేటువంటి సమధికమైన ఉత్సాహానికి శ్రద్ధ అని పేరు ఇప్పుడు మంత్రం చూస్తే బాలాకి ఆయన పేరు నేను నిన్న మనవి చేశాను యొక్క పుత్రుడై ఉంటాడు శంకరుడు చెప్తారు చాలా గర్వంగా ఉన్నాడు గర్వంగా ఉంటారు కర్మ బాగా చేసి వాళ్ళు గర్వంగా ఉంటారు ఆ ఫీల్డ్లో వాళ్ళు కొంత నిష్ణాతులుగా ఉంటారు కాబట్టి చాలా గర్వంగా ఉంటారు కర్మ చేస్తుండగా ఏదైనా తప్పు చేశారనుకోండి ఎవరైనా పాయింట్ అవుట్ చేసినా సపోజ్ నా అలంతపూర్గాడు పాయింట్ అవుట్ చేశాడు అనుకోండి చూడండి అది కరెక్ట్గా లేదైనా పాయింట్ అవుట్ చేస్తే సరే అయితే ఇంకా నేను ఎందుకంటే ఇక్కడ మీడియా వచ్చి పూర్తిని చేయించాడు నేను ఏదంటే యాక్సెప్ట్ లైక్ ఇట్ They don't like it. Karma అంతే ఇంకా ఉపాస కూడా అయితే అసలు నేలకి కొంచెం రెండు అడుగులు ఎత్తునే నడుస్తూ ఉంటాడు మామూలుగా నేల మీద నడవడు మిగతా వాళ్ళందరూ నేల మీద నడుస్తాడు ఆయన మాత్రం రెండు అడుగులు ఎత్తున నడుస్తూ ఉంటాడు ఉపాసే ఏమంటారు మీరు గాయత్రి గురించి మీకేం తెలుసు గాయత్రి ఉపాసన అండి అది ఊరికే ఉపనిషత్ పుస్తకం ఈ మూల నుంచి ఆమోదం దాకా చదివినట్టు కాదండి అంట అలా అన్నాడు ఒక ఆయన నాతో ఆయన గాయత్రి ఉపాసన గురించి ఇంతలా ఒక పుస్తకం రాశాడు దాన్ని ఎండా తప్పులు కొన్ని ఆయన తప్పులు అంటే ఆయనకి తెలియని కారణంగా వచ్చిన తప్పులు కొన్ని ముద్రా రాక్షసాలు అన్నీ కలిపి చాలా చాలా అధ్వాన్నంగా ఉంది ఆ పుస్తకం తప్పులు ఉన్నాయండి అంటే ఆయనకి కోపం వచ్చింది మీరేమో ఉపనిషత్తులు అంటారండి ఉపాసన మరి ఉపాసన చేస్తే తెలుస్తుంది ఏవో తప్పులు ఉంటాయి మేము ఉపాసనలో కూర్చుంటాం తప్ప ఈ తప్పులన్నీ దుద్ధితో కూర్చుంటామా ఏమీ కెన్ బిలీవ్ ఇట్ ఐ వాజ్ దెన్ ఐస్ వైద్యుడ్ ప్రింట్ ది బుక్ ఏదో పొరపాటు అయిందండి ఓవర్ లుక్ మిస్టేక్ మిస్ అయ్యాను ఇట్స్ ఫై దట్ కెన్ హ్యాపన్ టు ఎనీబడీ అంతేగాని మేము ప్రూఫ్ రీడింగ్ చేయమండి ప్రూఫ్ రీడింగ్ ఎవరి కోప చెప్తాం వాడికి సరిగ్గా రాదు కాబట్టి ఇంకా దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ కన్ యూ బీవ్ ఇట్ దట్ ఆర్గ్యుమెంట్ అలాంటి ఆర్గ్యుమెంట్ కనుక మీరు ఏదైనా ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో చేస్తే డిస్మిస్ చేసేస్తారు వెంటనే ది పర్సన్ విల్ బి ఇమీడియట్లీ డిస్మిస్డ్ ఆ నెల శాలరీ ఇచ్చి పంపించేస్తారు ఇంటికి ఏదో వేదాంతంలో అన్నీ నడిచిపోతూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు సో అలాగే ఎనివే శ్రద్ధ ఉపాసకులకు చాలా గర్వం ఉంటుంది ఆ దేవత నేను చెప్పినట్టు వింటుందండి దేవత మీరు ఏమనుకుంటున్నారో అంటాడు మీకు ఎవరైనా తగిలేరు అలాంటి వాళ్ళు దేవత నేను కూర్చోమంటే కూర్చుంటుంది నిలబడమంటే నిలబడదు అంట అంటాడు దేవత గాయత్రీదేవి నేను పిలిస్తే పలుకుతుందండి మీరు ఏమను కూర్చున్నారో అంటాడు గాయత్రీదేవి పిలిస్తే పలుకుతుంది అంటే ఆయన లెక్క ఏమిటంటే ఆయన ఇక్కడ కూర్చున్నాడు గాయత్రీదేవి అక్కడ ఎక్కడో కూర్చుంది ఏదో లోకంలోనో ఈయనకి డైరెక్ట్ టెలికమ్యూనికేషన్ ఏదో ఉంది ఆయనకి హీ బిలీవ్స్ లైతే దృప్త లోకంలో ఈ స్వభావం మనకి తరచుగా కనపడుతుంది అందుకోసం నేను ఆ దృప్త అనే ప్రధానంగా వ్యాఖ్యానం చేశాను బలాక యొక్క పుత్రుడు చాలా గర్వంగా ఉన్నాడు అనూచానహ అనూచానహ అంటే గురువు గారి దగ్గర కూర్చొని వేదం బాగా వల్లించాడు అనుంచాన అంటే అదని గుర్తు నాకు అర్థం శంకర్లు చెప్తారు లేదా వల్లించుకున్నాడు ఏమన్నా ఎంతో కొంత వల్లించి గర్వంగా ఉన్నా కూడా ఒక అందమే ఏమీ వల్లించకుండగా గర్వంగా ఉన్నదానికంటే ఎంతో కొంత వల్లించి గర్వంగా ఉంటే అందం కదా ఏమీ వల్లించకుండగా సో అనూచాన గార్గ్య గర్గగోత్రీకుడు గోత్రం కూడా చాలా గొప్ప గోత్రం మాది భారద్వాజస గోత్రం అండి అని అనొచ్చు అయితే మాది కై కౌశిక గోత్రం అండి అని అనొచ్చు అంటే గొప్పగా చెప్పుకోవడానికి అంటే భరద్వాజ మహర్షి ఏ గో ఏ వంశంలో పుట్టాడో ఆ వంశంలో మా వంశ మూల పురుషుడు భరద్వాజుడు అంతటి గొప్ప మాది సో అలాగా అది కూడా ఒక గొప్పతనం మేము ఇంటి పేరు గొప్పగా చెప్పుకుంటాం మేము జంజాల వారం అండి అంటే జంజాల పాపయ్య శాస్త్రి అని చాలా పెద్ద పండితులు కాబట్టి ఆ వంశానికి మేము చెందిన వారమే అలాగే మాది భారద్వాజస్వ గోత్రము లేకపోతే అలాంటి గోత్రాలు ఏవో పేర్లు కొన్ని ప్రసిద్ధమైన నామధేయాలతో చెప్తారు శ్రీవత్స స్వగోత్రం అని అలాంటివి కూడా ఉందనుకుంటారు సో అలాగ అలాగంటది గర్గగోత్రం అనమాట అది కూడా ప్రసిద్ధమైనదే గర్గాచార్యుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడికి గురువు శ్రీకృష్ణ భగవానుడికి పేరు పెట్టింది ఆయనే సో ఒక దుర్గాచార్యుడు ఆ గోత్రంలో పుట్టాడు ఈయన ఎవరు మన బాలాకి అలా గొప్పవాడు ఉండేవాడు ఆయన ఒక ఆయన ఆస సో హా ఉంది చూడండి హా అంటే ఒకప్పుడు అనగనగా అలాంటి బాలాకనేవాడు ఉండేవాట అనర్థం హా అంటే ఆయన సహ ఓవాచ అజాత కాశ్యం కాశీ దేశపు రాజు అజాతశత్రువు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయనకి అజాతశత్రువు అని బిరుదు ఆయన అసలు పేరు జనకుడు అది కూడా వస్తు జనకో జనక ఇది అజాతశత్రువు ఆయన బిరుదు సో ఆయన దగ్గరకు వచ్చి ఎవ మహారాజు దగ్గరకు వచ్చాడు వచ్చి బ్రహ్మతే బ్రవాణి ఇది ఆయన ఏమంటున్నాడంటే హే మహారాజా నీకు నేను బ్రహ్మను బోధిస్తాను బ్రహ్మ బ్రహ్మ అంటే ఎలాగంటే ఒక ఉపాసకుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవండి మీకు దేవుడు గురించి చెప్తాను మీకు కూర్చోండి రండి అన్నట్టు అంటే చీఫ్ మినిస్టర్ ఏమంటాడు ఆయా దయచేయని రండి కూర్చోండి అంటాడు కదా వినయ వినయం గలవాడు అలాగే ఉంటాడు సో అదేదో ముందే చూసుకుంటారు వీళ్ళు చూసుకుని వెళ్తారు వెళ్తే ఆయన మర్యాదగా మాట్లాడతాడు దేవుడు గురించి నేను మీకు బోధిస్తాను అంటే చాలా సంతోషం అని అంటారు అలాగే వెళుతున్నాడు ఆయన బ్రహ్మతే ఆయనేం అడగలేదు ఆయన పిలిచి అయ్యా నాకు మీరు బ్రహ్మను ఆయనేమడగలేదు ఈయనే వెళ్ళిపోయి బ్రహ్మతే బ్రహ్మాణి అంటే అంత గర్వించి ఆయన మహారాజుకి మార్గదర్శనం నేను చేయాల్సిందే మిగతా వాళ్ళు చేయలేరు నేనే చేయాలి ఆ పనేదో అనేంతటి గర్వంలో బాలాకి సహోవాచ అజాతశత్రు అప్పుడు అంటున్నాడు అబ్బా ఎంత మాట అన్నావోయ్ నువ్వు ఏదో అసలు బ్రహ్మని చెప్తానని అన్నావు కనుక ఏదో లౌకికమైనటువంటి వ్యాపారాల గురించి దాని గురించి మాట్లాడకుండగా సాహసం చేసి నేను వేదం చదువుకున్నాను బ్రహ్మను గురించి చెప్పగలుగుతాను అని నీ ఉత్సాహానికి నేను మెచ్చుకుని నీకు వేయి గోవులను దానంగా ఇస్తున్నాను ఎందుకంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చెప్తానని ఎందుకంటాడంటారు ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ ఇంటికి వెళ్ళి యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అయ్యా లేకపోతే అమ్మా నేను మీకేమో ఆత్మస్వరూపాన్ని కలిసి చెప్తాను రెండమ్మా కూర్చోండి అంటే ఆ సరైన స్వామీజీ మీకు నేను ఐదు వేలు ఇచ్చి పంపిస్తానని అంటాను ఎందుకంటే ఇంకెవళ్ళు లేనట్టు ప్రపంచంలో పనికొట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చెప్తానంటే ఏమనుకుంటాడు మహారాజు పొందే పాపం వచ్చాడు కదా కాబట్టి ఆయన అపేక్షలో ఉంటుంది అని చెప్ప ముందు అపేక్ష విషయం చెప్పేస్తే ఆయన ఫ్రీగా పీస్ ఉండగలుగుతాడు విశ్రాంతిగా కూర్చోగలుగుతాడు ఏం చెప్పాడో ఏం చెప్పలేదో తర్వాత చూడచ్చు ముందు అపేక్ష సంగతి చూసేట సో ఆయన నీకు వెయ్యి అంత మాట అన్నారు మీరు బ్రహ్మ చెప్తానన్నంత మాట అన్నారే ఆహా ఏం మహాపుణ్యం నేను వెయ్యగోయులు మీరు ఏం చెప్పారో ఏం చెప్పలేదో ఆ మాట అన్నందుకే యతశ్యాం వాచి ఆ మాట అన్నందుకు గాను సహస్రం దహ మీకు వెయ్యగోవులు ఇచ్చేస్తున్నాము ఎందుకో తెలుసిన జనులందరూ కూడా జనక జనక ఇది ధావంతి ఏదైనా పూర్వకాలం పద్యం రాయడం శ్లోకం రాయడం చేతనైన వాడల్లా భోజమహారాజు దగ్గరికి వెళ్ళి బట్ట మహారాజా నేను శ్లోకం రాశాను చిత్తగించండి ఒకవేళ మహారాజుకి ఆ శ్లోకం నచ్చితే బహుమానం ఇస్తాడు అలాగే కథలు విన్నారా అలాగే పద్యం రాయగలిగిన ప్రతివాడు శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళి రామకృష్ణ తినాలి రామకృష్ణ వెళ్ళాడని తాతాచారులు గారు అడ్డు పెట్టారని ఇలాంటి కథలు విని ఉంటారు రాయగలిగిన ప్రతివాడు ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి తన పద్యాన్ని వినిపించాలి అని ఉత్సాహపడుతూ ఉంటారు అలాంటి కథలు ఉన్నాయి ఈయనంటున్నాడు జనులు కూడా జనక మహారాజుకి పరమాత్మతత్వాన్ని విచారణ చేయాలంటే జనక మహారాజు దగ్గర చేయాలి ఈజ్ ది రైట్ క్యాండిడేట్ అని పరుగులు పరుగెత్తుకుంటూ వస్తారు అంతేకాదు జనకో జనక ఇది రెండో జనక అంటే ఏదైనా ఇస్తే జనక మహారాజే ఇవ్వాలండి ఏమిచ్చినా ఆయనే ఇవ్వాలి మనం చెప్పిన విని ఉత్సాహంగా తల పంకించాలన్నా మనం చెప్పిన దానికి సంతోషించి ఏదైనా దానం చేయాలన్నా జనకునికే చెల్లింది కాబట్టి జనులు జనక జనక అంటో పరుగులు తీస్తారు ఆ విధంగా మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి చాలా సంతోషం నేను మీకు వెయ్యి గోవులు ఇచ్చేస్తున్నా వెంటనే ఏం చెప్పారో మానేరో తర్వాత చూద్దాం అని అంటాడు భాష్యకారులు తత్ర పూర్వపక్షవాదీ అవిద్యా విషయ బ్రహ్మ వితి దృప్త బాలాకి అది ఆయన బాలాకి ఆయనకు టైటిల్ దృప్త బాలాకి అలా ఉంటారు కొంతమంది కొంతమంది ఇప్పుడు ఒక దూర్వాసుడు అని అనరు కోపిష్ఠి దూర్వాసుడు అని అంటారు అలా అంటారు పూర్వం కొంతమంది కవులు ఉండేవారు భీమకవి అని ఒకతను అతనికి మహారాజు కనుక అతన్ని మహారాజు కానీ జమీందారు కానీ మెచ్చి బహుమానం ఇచ్చాడా పోగుడుతో పద్యాలు చెప్తాడు మెచ్చి బహుమానం ఇవ్వకుండా గేట్ దగ్గర ఎక్కువసేపు నిలబెట్టి ఏదైనా చేశాడా తిట్టేస్తాడు పట్టుకుని పద్యాల్లోనే తిడతాడు మళ్ళా మామూలుగా తిట్టాడు ఆ విధంగా ఇతను దృక్త బాలాకి అలాంటివాడు గర్వించిన బాలాకి ఈయన పూర్వపక్షవాది పైగా అంటే ఆయన చెప్పబోయే బ్రహ్మ అది పూర్వపక్షం అయిపోతుంది తత్ర అంటే ఆఖ్యాయికార్థే బహుధా స్థితే అనే అర్థం ఈ విధంగా గాథకు అనేక ప్రయోజనములు ఉండగా తత్ర పూర్వపక్షవాది అయినటువంటి ఈ పూర్వపక్షవాది అంటే బ్రహ్మ చెప్తాను బ్రహ్మ చెప్తానని బ్రహ్మకానిదాని బ్రహ్మ అనుక్కుని చెప్తాడనమాట అబ్రహ్మను బ్రహ్మగా భావిస్తాడు అబ్రహ్మ అంటే బ్రహ్మకానిది ఏదీ లేదు అబ్రహ్మ ఎలా అవుతుంది అంటే అసలైన అసలు సిసలు బ్రహ్మ కాదు అని అర్థం ముచ్చి బంగారం కూడా బంగారమే అనే నామధేయంతో చెల్లు అవుతూ ఉంటుంది అయితే ముచ్చి బంగారం బంగారమే కాదు కానీ పద్నాలుగు క్యారెట్ల బంగారం ఉంటుంది పద్నాలుగు క్యారెట్లు పర్వాలేదు ఎంతో కొంతైనా బంగారం ఉందంటే పది క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది రోల్డ్ గోల్డ్ ఈజ్ ఆల్సో గోల్డ్ అలాగే రోల్ గోల్డ్ మీకు గోల్డ్ ఇస్తానని రోల్డ్ గోల్డ్ ఇచ్చినట్టుగా చేస్తాడు ఎవరు ఈ దృక్త కాబట్టి అది కూడా రోల్డ్ గోల్డ్ కూడా గోల్డే అసలు మీరు గోల్డ్కి ముందు విశేషణం వేశారంటే తేడా వచ్చేస్తుంది కానీ గోల్డ్ అనాలి అంటే అది ప్యూర్ అర్థం దానికి ముందు ఇంకేదైనా విశేషణం రోల్డ్ గోల్డ్ అనో లేకపోతే ఆభరణాల గోల్డ్ అనో మీరు ఏ విశేషణం వేసినా కలిదీలో పడిపోతుంది అది సో ఆ రకంగా ఇతను బ్రహ్మ కూడా అసలు సిసలు బ్రహ్మ కాదు బ్రహ్మ అన్నీ బ్రహ్మే కాబట్టి ప్రతిదీ బ్రహ్మే ఇప్పుడు దేవుడు నేను మీకు దేవుణ్ణి చూపిస్తానన్నాడు ఒక ఆయన దేవుణ్ణి చూపిస్తానంటే వీళ్ళందరూ ఆయన చెట్టు మీద కూర్చునేవాడు ఫలానా రోజులు దేవుణ్ణి చూపిస్తాను అని ప్రకటన చేయించాడు అందరూ వెయ్యి మంది గు కూడారు అక్కడ ఆ చెట్టు మీద కూర్చున్నాడు ఆయన చెట్టు మీద కూర్చుని ఆయన ఒక బుట్ట నిండా రాళ్ళు పోసుకు కూర్చున్నాడు కూర్చుని ఎప్పుడంటే సరిగ్గా ఉదయం ఎనిమిదింటికి దేవుణ్ణి చూపిస్తాను సరే అందరూ మరి చూపించి చూపించి దేవుళ్ళు అంటే ఎవడు అడుగుతాడో ఆ రాయి ఉచ్చుకున్న కొట్టి అమ్మో అంటే అగో దేవుడు కనుకుంటాడు కదా పో అతడి కలిగిపో సో ఆ రకంగా బ్రహ్మతే బ్రహ్మ అని బ్రహ్మని నీకు చెప్పేస్తాను అని అసలు సిసలు బ్రహ్మని చెప్పడం బ్రహ్మ కానీ బ్రహ్మ లేకపోతే రోల్డ్ గోల్డ్ లాంటి బ్రహ్మని దాన్ని ఏమంటారంటే శబల బ్రహ్మ అంటారు అంటే కల్తీ అడల్టరేటెడ్ బ్రహ్మ ప్రతిదీ బ్రహ్మే కాబట్టి ఎంతో కొంత బ్రహ్మ ఉన్నా పూర్ణ బ్రహ్మ కాదు అటువంటి దాన్ని చెప్తాడు కాబట్టి తను పూర్వవాది అయిపోతాడు పూర్వపక్షం చేయబడతాడు తర్వాత చూడండి అవిద్యా విషయం బ్రహ్మ ఇప్పుడు రోల్డ్ గోల్డ్లో గోల్డ్ ఎంత ఉంటుంది ఓపెసర్ ఎంత ఉంటుంది మిగతాదంతా ఏముంటుంది ఏదో కంచో కాపరం ఏదో ఉంటుంది ఆ అవిద్యా విషయము విషయం అంటే టాపిక్ అవిద్యా టాపిక్ విద్యా టాపిక్ అన్న రెండు ఉన్నాయని చూసాం దీంట్లో అవిద్యా టాపిక్లో ఏముంటుంది కర్మ ఉంది కర్మలో దేవతలు బహుదేవతలు అన్ని అది అన్ని ఆ దేవతలన్నింటి ఎందుకు బ్రహ్మ ఏదో రూపంలో కొద్దిగా ఉంటుంది కదా బ్రహ్మ లేనిది ఏదీ లేదు గోళ్ళు లేని ఆభరణం లేదన్నట్టుగా ఎంతో కొంత బ్రహ్మ ఉంటుంది కానీ ఆ బ్రహ్మ అవిద్యా టాపిక్లో భాగంగా ఉంటుంది అంటే ద్వైత భావంలో టాపిక్గా ఉంటుంది ఇది దేవుణ్ణి చూపిస్తానంటాడు ఆ చూపించండి దేవుణ్ణి అంటే తీసుకెళ్ళి ఓ దేవాలయం ముందు నిలబెట్టి అదిగో దేవుడిని చూపిస్తాడు చూపిస్తే మీ చేత చూడబడే దేవుడికి మీకు మధ్యలో భేదం ఉంటుంది కదా భేదం ఉంటే అది మరి అసలైన బ్రహ్మలా అవుతుంది గోల్డ్ గోల్డ్ దేవుళ్ళలాగా అయిపోతుంది వేదాంతం అంటే కాబట్టి అవిద్యలో అవిద్య అనే టాపిక్లో అంతర్భాగంగా ఉండే బ్రహ్మను చూపిస్తాడు అంటే కర్మలో అంగంగా ఉండే బ్రహ్మను చూపిస్తాడు కర్మలో దేవతలు అంగంగా ఉంటారు వా వాళ్ళే బ్రహ్మ అంటాడు ఆ పరిచ్ఛన్న దేవతయే బ్రహ్మ అంటాడు లేకపోతే ఉపాసన ఉపాసనలో అంగంగా ఉండే దేవత ఏ దేవతని వీడు ఉపాసిస్తాడో ఆ దేవత ఉపాసనాంగమైన దేవత అని అంటారు ఆ దేవతను చూపిస్తాడు చూపించి అదే ఆ దేవతయందు బ్రహ్మత్వం ఉంటుంది ఎత్తికించదు కానీ ఆ దేవత యొక్క పరిచ్ఛేద భాగము ఇతర దేవతల కంటే భిన్నంగా ఉండడము ఈ భక్తుడి కంటే కూడా భిన్నంగా ఉండడము ఇదంతా కూడా బ్రహ్మత్వానికి భంగమే బ్రహ్మ పూర్ణము మరి ఇన్ని భిన్నంగా ఉంటే పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఉపాసన చేయబడే దేవత కూడా అవిద్యా విషయ బ్రహ్మే అవుతుంది భిన్నంగా మీరు భావన చేసే దేవత ఏదైనా అవిద్యా విషయ బ్రహ్మ అలాంటి బ్రహ్మని ఈయన బోధించబోతున్నాడు చాలా చిత్రమైన బ్రహ్మ రకరకాల బ్రహ్మను బోధిస్తాడు మీకు మనవి చేశాను మనం లోకంలో దేవతోపాసనల్ని అనేక దేవతలను ఆరాధిస్తాం చూసారా అలాగే ఉంటుంది ఎటొచ్చి మనం ఆరాధించే దేవతలన్నీ పురాణ దేవతలు అంటే ఆధునిక కాలంలో వచ్చిన దేవతలు కొన్ని వెనక్కి వెళ్తూ వెళ్తూ ఉంటే పురాణాలు కొత్త కొత్త పురాణాలు వచ్చి కొత్త కొత్త దేవతలు వస్తూ ఉంటారు అలాంటి దేవతలు సో సో ఆ విధంగా ఇప్పుడు వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడు దేవత కాదు దేవుడు కాదు రాముడు మానవుడు ఆ తరువాతి కాలంలో రాముని యొక్క త్యాగశీలత ఇత్యాదులన్నీ కూడా గుర్తించి మానవ సమాజం భారతీయ సమాజం రాముడిని దేవుడుగా కొలిచింది ఉదాహరణకి కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ గారిని దేవుడుగా కొలిచినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు గాంధీ గారు నాకు గాంధీ గారు అంటే ప్రీతితో నేను అలా అన్నా మనవాళ్ళు గాంధీ గారి దాకా ధోనీని వాళ్ళని దేవుడిగా కొలిచేస్తున్నారు ఇప్పటికే సో మొత్తానికి ఏదో కారణంగా మంచి సెంచరీలు చాలా చేశాడు కాబట్టి ధోనీని దేవుడిగా కొలిచారు ఏదో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సంక్షేమ ప్రాజెక్టులు బాగా పెట్టాడనే ఒక అభిప్రాయంతో వైఎస్ఆర్ గారిని దేవుడిగా కొలుస్తున్నారు వైఎస్ఆర్ దేవాలయం ఉంది అనంతపురం దగ్గర కూడా అక్కడ రోజు పురోహితుడు ఆయన ఉంటాడు ఆయన రోజు వెళ్ళి నమస్తే దరిద్రం అన్ని అవుతో అని ఆయన అభిప్రాయం నిజంగా రియల్లీ అలా కొలుస్తూ ఉంటాడు కాబట్టి రాముణ్ణి కొలిచేదో అభ్యంతరం ఏంటండి ఇలాగంటే కొలిచే సందర్భం ఉన్నప్పుడు అంటే మానవ స్వభావం అలా ఉంటుంది ఆ కాలక్రమంలో మీకు దేవతారాధన నిర్మాణం రాముడు మానవుడుగా జీవించి అత్యద్భుతమైనటువంటి సేవాభావాన్ని త్యాగభావాన్ని అయన ప్రకటించాడు కాబట్టి తర్వాతి కాలంలో ఆయన్ని దేవుడిగా కూలిచారు శ్రీకృష్ణుడు విషయంలోకి వచ్చేప్పటికీ ఆయన ఉన్నప్పుడే ఆయన్ని దేవుడిగా కూలిచారు కొంతమంది రిఫ్యూజ్ చేశారు నా అన్నారు కొంతమంది ఎస్ అన్నారు మిగిలిన వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు ఈజ్ మన మన మాంగర్స్ అనుకున్నారు యాదవులందరూ మా బంధువు అనుకునేవారు దేవుడు అనుకునేవారు మా బంధువు అనుకునేవారు ధర్మరాజు గారు భీష్ముడు ఇలాటి వాళ్ళెవరిలో కొంతమంది దేవుడు అనుకునేవారు మిగిలిన వాళ్ళందరూ కూడా న్యూట్రల్గా ఉండేవారు దుర్యోధనుడు శిశుపాలుడు దంతభక్తుడు వీళ్ళందరూ నో హీ ఈజ్ నాట్ అని ఎవలాడేవారు పైగా అది శ్రీకృష్ణుని జీవిత కాలంలోనే ఆయన దేవుడిగా కొలవడము అనేది జరిగింది సో ఈ విధంగా అనేక మంది దేవతల్ని మనం కాలక్రమంలో కొలుస్తూ ఉంటాం ఈనాడు అనేక పురాణ దేవతలను ఆరాధించేటువంటి సందర్భం మనకి సమాజంలో కనపడుతుంది దీ సిమిలర్గా మీ ఇతను ఈ దృప్త ఒక సిమిలర్ సిచ్యువేషన్ మీకు నిరూపిస్తాడు ఈ బ్రాహ్మణంలో ఉండేటువంటి అందం అది మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఇటు వచ్చి ఇతను కొలిచే దేవతలు బహుదేవతలను కొలుస్తాడు వాళ్ళందరినీ బ్రహ్మగా చెప్పబోతున్నాడు ఆ దేవతలు పురాణ దేవతలు కాదు వైదిక ఉపాసనకు సంబంధించిన దేవతలు కాబట్టి మీకు దీంట్లో అనేక అంశాలు మనకి స్పష్టమవుతాయి ఈ బహు దేవతావాదము భేదవా భేద దృష్టితో అనేక దేవతలను కొలుచుట అనేది అది అసలు సిసలైన ఆత్మతత్వము బ్రహ్మతత్వము కాలేదు అని ఒకటి స్పష్టమవుతుంది రెండవది ఆ కొలిచే సందర్భం పురాణ సందర్భంలో ఎలా ఉందో మనందరికీ తెలుసు అది వైదిక సందర్భంలో ఎలా ఉండి ఉండేది అనేది మీకు ఒకటి స్పష్టమవుతుంది తర్వాత ఉపాసన యొక్క లక్షణమేమిటి అనేది కూడా కొంత దాంట్లో స్పష్టమవుతుంది ఆ కథ యొక్క దృష్ట ప్రయోజనాలు ఇవన్నీ ఎనీవే మీరు చూడబోతున్నారు కాబట్టి అవిద్యా విషయ బ్రహ్మ విత్ అతనికి తెలుసు బ్రహ్మ కానీ ఎటువంటి బ్రహ్మ తెలుసు అంటే విషయ బ్రహ్మ తెలియజే అవిద్యా విషయ బ్రహ్మను మాత్రమే తెలుసుకున్నవాడు కానీ ఎప్పుడూ కూడా పూర్ణంగా తెలిసిన వాడు వి వినయంగా ఉంటాడు వినయంగా ఉంటాడు మౌనంగా ఉంటాడు తెలుసున్నవాడు యొక్క లక్షణం అది కచ్చాపచ్చా తెలుసున్నవాడు ఉంటాడు చూడండి అంటే విడివిడి తెలిసి తెలియక ఇక్కడో పదం అక్కడ పదం పట్టుకుని ఏదో అంటూ ఉంటాడు ఏ నశ్యం తృశ్యం తన నశ్యం అంటాడు అదే ఇచ్చమరహ అంటాడు ఏదో ఇలాంటివో ఇక్కడ అక్కడ వెళ్ళా వాటిలో ఉంటాడు ఏదో చెప్తూ ఉంటాడు మధ్యలో ఆ పరమాత్మను మనం తెలుసుకోవడం కష్టమండి అవడో మహాత్ములుగా అలాగా వాళ్ళు శీర్షాసనంలో ఉన్నప్పుడు అలా కనపడి మళ్ళీ మాయమైపోతూ ఉంటారు అంటాడు కాబోసు అనుకుంటారు వినేవాళ్ళు సో అలాగా ఇత్యమరహ అంటాడు మధ్యలో ఏమిటి ఇత్యమరహ సో ఆ విధంగా మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారే వాళ్ళు ఆ మైకు ముందు కూడా గట్టిగా మాట్లాడతారు బలంగా చెప్తారు తర్వాత ఫోర్స్గా చెప్తారు మెల్లగా చెప్పడం నేను వ్యాకరణ విద్వాంసం ఎదురుగుతున్నాం ఆయన రాజమండ్రి కాకినాడలో ఉండివరం చాలా వ్యాకరణమే ఆయన రూపంగా పుట్టిందా మళ్ళీ పాణినికి ఏదైనా డౌట్ వస్తే ఈయన్ని వచ్చి అడగాల్సిందే అంతటి పండితుడు ఆయన్ని ఏదైనా అడిగితే ఏదో గుడిగినట్టు చెప్పేవాడు ఆయన గతిగా చెప్పబోవాయి అది ఒకవాడు గట్టిగా చెప్పబాయా బాబు నువ్వే నువ్వే దీని మీద కాపాడాలి ఈ ఈ ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి నువ్వు తప్ప ఎవడో లేవు ఇక్కడ నువ్వు చెప్పు అది కొంచెం పెద్దవాళ్ళు ప్రోత్సాహం చేస్తే అప్పుడు చెప్పిన ఆయనే చెప్పాలి ఇంకెవరూ లేదు చెప్పిన వాళ్ళు అంతటి విద్వాంసుడు ఈ పండితులు చాలా మౌనంగా ఉంటారు కానీ దృప్త బాలాకి మంచి గంభీరంగా ఉంటాడు ఆయనకి తెలుసున్న బ్రహ్మ విద్యాభిషయ బ్రహ్మ తృప్తో గర్విత చాలా గర్వించుకుంటాడు ఎందుకు గర్వించాడంటారు శంకరులు ఏమంటున్నారు చూడండి అసమ్యక్ బ్రహ్మవిత్వా ఆయన గర్వించడానికి ఒకే ఒక హేతువు ఆయనకి తెలుసున్న బ్రహ్మజ్ఞానం సరైంది కాకపోవడమే అసమ్యక్ బ్రహ్మవిత్వాదేవ గర్విత సమ్యక్కుగా తెలుసుంటే ఎన్నడూ గర్వించడు మంచిది బలా కాయ అపత్యం బాలాకిహీ ఆయనకి వాళ్ళ అమ్మగారి పేరు పూర్వం అలా పెట్టుకునేవారు తల్లి పేరు మీద నామ నామధేయాన్ని స్వీకరించేవారు మీకు ఈ లక్షణాలు కొన్ని కనపడతాయి కేరళలో ఇప్పటికీ మ్యాట్రిఆార్కల్ సొసైటీ సిస్టమ్స్ కనపడతాయి తమిళనాడులో ఇట్ ఈస్ పేట్రిఆర్కల్ తమిళనాడులో తండ్రి పేరు పెట్టుకుంటారు సో గోపాలన్ సుబ్రహ్మణ్యన్ అంటాడు నీ పేరేమిటా అంటే గోపాలన్ మరి సుబ్రహ్మణ్య ఏమిటంటే మా నాన్నగారి పేరు అమ్మాయిలు వివాహం అయిన తర్వాత కూడా తండ్రి పేరు పెట్టే అట్టే పెట్టుకుంటారు మీ డోంట్ చేంజ్ ది కీప్ దేర్ ఫాదర్స్ నేను భర్త నేను నీ తండ్రి పేరు నువ్వు పెట్టుకుంటే నా తండ్రి పేరు నేను పెట్టుకుంటాను క్యా బాత్ సో అలాగారు విచ్ ఈస్ ఓకే దట్ ఈజ్ ఆల్ రై సో అక్కడ తమిళనాడులో కనపడుతుంది ఆంధ్రాలో తండ్రి పేరు లేదు తల్లి పేరు లేదు ఇక్కడ సిస్టమ్ వేరే సో రకరకాలుగా ఉంటాయి సమాజాల్లో ఆ భావనలు భిన్న భిన్నంగా ఉంటాయి లోకో భిన్న రుచి ఎనీవే సో తల్లి పేరు మీద బాలాకిహి దృక్తశ్చా సౌ బాలాకి దృక్త బాలాకిహి ఇంకా సమాసం చేసేశారు కోపిష్ఠి దూర్వాసులాగా ఇంకా దూర్వాసుడని అనక్కర్లేదు కోపిష్ఠి దూర్వాసుడే ఎందుకంటే ఆయనకి ముక్కు మీద ఉంటుంది కోపం ఆ ఎప్పుడూ గర్వించి ఉంటాడు అలాగే ఉంటాడు ఆయన తలదించే పనే లేదు ఆయనకి సార్థక నామధేయం ఇచ్చేశారు తృప్త బాలాతిహి హశబ్ద ఐతిహ్యార్థ ఆఖ్యాకాయా అనుచానహ అనువచన సమర్థ అది హాన్ ఉంది ఆయన శంకర్లు ప్రతి అక్ష ప్రతి పదాన్ని వివరిస్తున్నారు తృప్త బాలాకిర్హ హా అంటే ఐతిహ్యార్థ ఇప్పుడు హా అంటే ఇతి హి హాసము అనే మాటదే ఇతి హలా అయిందిట దాని ఇతిహాసము అని పేరు ఇతిహ అంటే ఇలా జరి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఒక కథ కింద చెప్పినప్పుడు ఐతిహ ఐతిహాకి తద్ధిత ప్రయోగం ఐతిహ్యము ఐతిహ్యము అనే అర్థం దానికి హ అనే పదానికి అంటే అనగనగా ఒకప్పుడు దృప్త బాలాకనే ఆయన ఒక ఆయన అని ప్రారంభం కథ ఆఖ్యాయికలో అలా వాడతారు అను అనూచానహ అంటే అనువచన సమర్థ అనూచాన అంటే వేదాలని బాగా చదువుకున్న వాడిని అనూచానహ అంటారు అది ఒక రూఢిపదము అయితే శంకరులు దానికి యోగాన్ని కూడా చెప్తున్నారు వ్యుత్పత్తి అను ఊచానహ అన్నది వచనా నుంచి వచ్చింది సంప్రసారణం అయితే వచ్చింది అది సో అనూచాన అంటే అనువచన సమర్థ ఇప్పుడు వేదంలో ఎలా ఉంటుందంటే గురువు చెప్తాడు శిష్యుడు రెండు సార్లు చెప్తాడు అలా ఉంటుంది వేదంలో మీకు తెలుసుగా ఆ రకంగా వేదం అంతా వల్లించాడనుకోండి ఆయనకి ఏదైనా మంత్రం చెప్పమంటే గడగడ మంచినీళ్ళు తగినట్టు చెప్తాడు ఆయన మంచి సమర్థుడు దాంట్లో అనూచాన సమర్థ మధ్యలో ఏదైనా మీనింగ్ అడిగితే సమస్య అవ్వచ్చు కానీ గడగడగడ చెప్పమంటే మటుకు బ్రహ్మంగా అలా అందించేస్తే చెప్పమా ఆజ్ఞే వర్చో విధవేష్వస్థు వయం ధానాస్తనువంపు క్షేమ అని మొదలుపెట్టి టక టక టక చెప్పుకుంటూ పోతారు క్రమం చెప్పమంటే చెప్పేస్తారు క్రమం ఏదైనా ఘన చెప్పమంటే మరీ ఉత్సాహంగా చెప్తారు వీళ్ళు అనూచాన అనువచన సమర్థులు కానీ ఆ వేద తాత్పర్యం ఎంతవరకు తెలిసింది అన్నది వీహ్ టు వేకెన్సీ సాధారణంగా బాగా వల్లించినవాడు అంటే అర్థం అర్థం తెలియనేవాడు అని ఆ సూచనగా ఉంటూనే ఉంటుందట ఈయన బాగా పరిగెడతా రెండి అంటే ఆయన బలవంత కాలలోనే ఉంది తప్ప బుద్ధి ఎందు ఏమి పెద్ద ఎక్కువ మీరు వెతుక్కోకండి అనే అభిప్రాయం హారకంగా అనూచాన బాగా చెప్తాడు వలించింది బాగా చెప్తాడు అంటే అర్థం విషయంలో కానీ లేకపోతే ఆ అసలైన బ్రహ్మ తెలుసున్నవాడు కాదు అని సూచన కానీ పండితుడు హీజ్ ఫీల్డ్ హీజ్ తరం అనువచన సమర్థ పైగా అంగాలు కూడా చదువుకున్నవాడు అయ్యి ఉంటాడు అనూచానో వినీత సార్ అది వినయం కూడా ఉంటే అనూచాన కానీ ఇతనికి వినయం లేదు వాటెవర్ తర్వాత అనూచాన ఇంకా ఏముంది తర్వాత అనూచార శబ్దానికి అర్థం వక్తావాగ్మి అని కూడా శంకర్లు అర్థాన్ని చెత చేశారు వల్లించుకొచ్చినవాడు అలా నోరు మూసి కూర్చోమంటే కూర్చోలేడు మౌనంగా ఉండలేడు చెప్పాలి ఇప్పుడు సంగీతం వచ్చినవాడు నేర్చుకుంటున్న స్థాయిలో ఉన్నవాడు వచ్చినవాడు కూడా పండితుడు పోయెట్టుడు కవి వీళ్ళకి ఎవరో ఒక ఆడియన్స్ని ఎదుర్కుండా పెట్టుకుని చెప్పకపోతే కడుపులో పోతూ వస్తాయి చెప్పాలి మామూలుగా ఒక సామెత ఉంది కవికి ఎవరు ఆడియన్స్ దొరకలేదనుకోండి లిఫ్ట్ పక్కన నిలబడతాడు అండి ఇంకా లిఫ్ట్ తలుపు వేసి ముందు నలుగురు ఐదుగుర ఉంటారు కదా లోపలికి తక్కువ లోపలికి అడుగుతాడు వెళ్ళిపోయి ఇంక ఇప్పుడు మీరు ఏం చేస్తారో ఎలా తప్పించుకుంటారో చూస్తారని ఒక పోయన్ చదువుతారు దీన్ని తీరాల్సిందే ఇంకెక్కడికి వెళ్తారు దీన్ని క్యాప్టివ్ ఆడియన్స్ అంటారు ఇంకో సందర్భం ఎలా ఉంటుందంటే ఏదో మనం క్లాస్ చెప్పుకుందుకో లేకపోతే ఇంకేదో సభ కార్యక్రమం ఏదో పది మంది జాయిన్ అవుతారు కదా ఒక చోట సమావేశం అవుతారు మరో సందర్భంలో సమావేశం అవుతారు దాంట్లోకి వెళ్ళిపోతారు మీరు అధ్యక్ష ఉపన్యాసానికి ముందు నేను ఐదు నిమిషాలు ఒక కవితం వినిపిస్తాను అని పట్టుకుంటాడు అధ్యక్షుడనో ఎవరినో ఆర్గనైజర్నో పట్టుకుంటే వాళ్ళు పాపం పైకి నో అని చెప్పడానికి మొహమాటం ఎక్కువ ఇదే పాశ్చాత్యులైతే నో అని చెప్తారు మొహ వాళ్ళు మొహమాట పట్టడం మనకు కొంచెం మొహమాటం ఎక్కువ ఈ మొహమోటమి అనే ఒక దోషం మనలో ఉంటుంది దాంతో బాధపడుతూ ఉంటాం మనం దాంతో ఆకలిగా ఉన్నవాడు ఇంకొంచెం ఏమంటారంటే వద్దంటేమని అనాలి కడుపు నిండిపోయినవాడు కొంచెం వేసుకోండి అంటే మొహమాట పడి ఇంకొంచెం వేసుకుని ఎక్కువ తింటాడు ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి సో కవిత్వం చెప్తానంటే సరే కాదన్న ఎందుకులే ఫోన్లో లెటర్స్ ఇంక్లూడ్ ఇమ్మని ఆయన్ని ఇంక్లూడ్ చేస్తే చెప్పాలి ఏమండదు మీరు మూడు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు చెప్పేస్తారు అప్పుడు ఆయన్ని బలవంతంగా దెబ్బ తీసుకొస్తే కాదు ఆయన ఆపకపోవచ్చు అలాంటి లక్షణం వక్త వాగ్ని ఈ దృప్త బాలాకి మరే అంత అధ్వానం కాదు కానీ మొత్తానికి ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి గార్గ్య గోత్రత సో గర్గ గోత్రీకుడు పైగా ఆశా బూవా ఒక ఆయన అలా ఉండేవాడు ఎక్కడ ఎక్కడుండేవాడు ఎప్పుడు ఉండేవాడు అంటే క్వచిత్ కాల విశేషే వాళ్ళండి ఎక్కడో అక్కడు ఉండేవాడు క్వచిత్ అంటే ఎక్కడో చోటు ఉండేవాడు ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాడు కాల విశేషే ఒకదొక కాలములందు ఒకదొక దేశంలో ఇటువంటి బాలాకే అనే ఆయన ఒక ఆయన ఉండేవాడు సహోవాచ అజాత శత్రుం అజాతశత్రునామానం కాశ్యం కాశీరాజం అభిగమ్య ఆయన ఒకరోజు వెళ్ళి కాశీరాజు గారు ఎదురుగా వెళ్ళాడు అంటే ఈ టుక్ పర్మిషన్ టు గో పండితుల్ని సాధారణంగా ఆపరం ఈ మధ్యకాలంలో సెక్యూరిటీలు ఇవి వచ్చి ఆపేస్తున్నారు కానీ పండితుల్ని ఆపరం వేలావు ఆయన పండితుడు మహారాజు గారికి పండితులు అంటే ఇష్టం కఠింగ్ో అన్నట్టుగా సో వెళ్ళి ఎదురుకుండా కాశీరాజు గారు ఎదురుకుండా నిలబడ్డాడు ఆయన పేరు అజాతశత్రువు సార్థక నామదేవుడు అజాతశత్రు అంటే బ్రహ్మజ్ఞానం అర్థం ఎందుకంటే సమశత్రువు చ శత్రుమిత్ర భావంలో పడిపోయి శత్రుమిత్రులు సమమే అన్నాడంటే వాడు మనస్సులో రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడే కింద లెక్క అసలు ఆ వాడు ఆయన బ్రహ్మజ్ఞానాన్ని తెలిసిపోతూనే ఉంది ఎందుకంటే బ్రహ్మజ్ఞాన లక్షణం అది శత్రుమిత్ర భావానికి అతీతమైనటువంటి సమత్వంలో సమదర్శన సమదర్శన అది ఉన్నవాడే బ్రహ్మజ్ఞానం కాబట్టి ఓకే ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నిలబడ్డాడు నిలబడి ఇలా అంటున్నాడు సహోవాచ ఏమని బ్రహ్మతే బ్రవాణి ఇది బ్రహ్మతేభ్యం బ్రవాణి కథయాణి అక్కడ తే అంటే చతుర్థీ విభక్తి చతుర్థి విభక్తి ఒక ఉంది షష్ఠి కంటే మీరున్న చోట మీరున్న చోట సంబంధమేమి ఉన్నది ఇంకక్కడ శేష సృష్టి ప్రత్యేక సంబంధం ఏం లేదు మీ ఎదురుకుండా మీరున్న చోట నేను బ్రహ్మం చెప్తున్నాను అని అర్థం వస్తుంది అలా కాదు బ్రహ్మ తేబ్రవాణి తే అంటే నీ కొరకు బ్రహ్మం చెప్తున్నాను నీ కొరకు అంటే నీవు శిష్యుడువు నేను గురువును నేను జ్ఞానాన్ని ఇచ్చేవాడిని నువ్వు తీసుకుని ఇవ్వడము చతుర్థి సో నీకు బ్రహ్మ చెప్తున్నాను అని అన్నాడు స ఏవ ముక్త అజాతశత్రు వాచ సో ఈ విధముగా విన్నవించబడిన అజాతశత్రువు ఆ అజాతశత్రువు ఇలా చెప్తున్నాడు ఆయన పాపం ఇప్పుడు ఎద్దులైన తర్వాత చూద్దామన్నా అందే నాకు తెలుసునండి అని కూడా అంటం చెప్తానని వచ్చాడు కదా ముందు ఆయనకి పారితోషికం ఇచ్చి ఆ తర్వాత చెప్పమందాము ఉత్సాహంగా చెప్తారు పెద్ద మనస్సు కదా మరి బ్రహ్మజ్ఞానంటే అలాగే ఉంటాడు ఆయన అంటున్నాడు సహస్రం గవాం దద్తస్యాం వాచి వాచి అంటే విషయ సప్తమి ఏతస్యాం వాచి విషయే నీవు పలికిన ఈ వాక్కు విషయము నందు ఆ సంద విషయము సందర్భం ఆ సందర్భంలో నేను నీకు వేయి వేయి ఇస్తున్నాను వేయి అంటే వేయి మాడలు ఇస్తున్నాను అవ్వచ్చు వేయి రూకలు ఇస్తున్నాను అవ్వచ్చు కానీ ఆ రోజుల్లో గోసంపద దానికి విలువ ఎక్కువ ఉండేది తర్వాత సిస్టమ్స్లో సోషల్ సిస్టమ్లో మార్టరింగ్ ఉండే ఉండేది వినిమయం వస్తు వినిమయం ఉండేది ఈ రూకలు మాడలు బహుశా ఇంకా అప్పటికి వచ్చి ఉండవు వే వైదికాలం కదా కాబట్టి గోవులు వేయు గోవుల్ని నీకు ఇచ్చేస్తున్నాను సహ్మణుడు కదా వేయు గోవులు ఉంటే సంపదది ఆ వేయు గోవులతోటి బోళంత సంపద పశు సంపద ఆ రకంగా చూసి వారు కాబట్టి నీకు నేను లోటు లేకుండా ఇస్తున్నాను ఎందుకంటే యా మాం ప్రతీ బ్రహ్మతే బ్రవాణీతి కాబట్టి పొద్దున్నే వచ్చి నీకు బ్రహ్మ చెప్తానని ఎంత మాట అన్నావా అహ్లా మాట అన్నందుకు మెచ్చుకుంటున్నాను నేను బ్రహ్మ చెప్తాను అని నువ్వు అన్నందుకు చెప్పాడో మానేడో అన్నందుకు నీకు వెయ్య గోవిష్ణ తావన్మాత్రమేవా గో సహస్రప్రధానే నిమిత్తం ఇత్యభిప్రాయ చాలు అంత మాట అన్నావు నువ్వు సో నీకు వెయ్యి ఇవ్వడానికి అది చాలు ఆ హేతువు చాలు నిమిత్తం అంటే హేతు అది మంచి వేయ ఇంకా అంతకంటే పెద్ద హేతు అక్కర్లా మంగారం లాంటి తీసుకో అని వెయ్యి గోవులు ఇచ్చేశాడు వెంటనే ఇంకా సాక్షాత్గా బ్రహ్మే చెప్పేస్తే ఏమిస్తాడో